దెన్ బిల్డప్ దెన్ ఇవు ఫ్లైట్ పక్షి అలా ఆకాశంలో ఉన్నట్టుగా ఇవి గోయవం అయితే ఇందని స్లోలీ పుల్లి అని దాన్ని కంకీ ఫైవ్ స్టేజెస్ సంగీతంలో కూడా అలాగే సంగీతంలో కూడా అలాగే ఉంటుంది సామాన్త సంగీతమే ఫైవ్ స్టేజెస్ తోనే ఒకటి దాన్ని పాంచభక్తిక సామాన్త భక్తి అంటే అవయవం మనం వాళ్ళు భక్తి అంటే ఇంకా పూర్తి చేయడం అనుకుంటాం భక్తి సిద్ధాలు అనేక రక్షాలు ఉంటాయి అవయవము సాప్త భక్తిగా ఏడు అవయవములు ఉన్నటువంటి సాధ రెండే కూర్చోండి అంతా బాగా అమ్మగారు ఇక్కడే ఉన్నారా కులాసాలు ీ నమరి ఓ శ్రుతిస్లయ కరుణాయవరంశంకర ఓ ఆప్యాయ మంగళాని పాత్రణశ్చుశ్రోత్రముఖో ఇంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మణిరాకర బ్రహ్మణిరాకరోత్ జీవులు పొందే గతులు మూడు మూడు గతులు ఒకటి ఉపాసన కర్మ ఉపాసనతో కూడిన కర్మ చేస్తే ఉత్తమ గతి అనే ఉత్తరాయణ గతి అని అంటారు కేవలకర్మ అంటే రోబోట్టు చేసినట్టుగా చేసుకుంటూ పోతాడు కేవల కర్మ ఏదో వెళ్ళతోటి వాళ్ళతో దెబ్బగడ్డడానికి బదులుగా దేవుడి ముందు కూర్చొని పువ్వులు వేస్తున్నాడు ఏదో మంచి మంది చేస్తున్నాడు కాబట్టి దానికి కూడా ఫలం ఉంటుంది ఫలం లేకుండా పోదు కానీ ఆ ఫలం ఎలా ఉంటుంది కేవలకర్మ ఎలా ఉంటుంది జ్ఞానము యొక్క లేశం కూడా ఉంటుంది లేశం కూడా లేకుండా ఉంటుంది కేవలకర్మ ఆ దారి ఆ మార్గము కూడా దానికి తగ్గట్టుగానే ధూమ మార్గము అంటే చీకటి చీకటి మార్గం అన్నట్టు అంటే దాని అభిప్రాయం ఏమిటంటే లోవర్ ఆ ఇన్నర్ ఎలివేషన్ ఉండదు అప్లిఫ్ట్మెంట్ ఉండదు లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ పొందుతాడు ఆ మార్గానికి దక్షిణ మార్గము లేదా దక్షిణ మార్గము అని అంటారు అసలు వైదిక కర్మ కర్తవ్య కర్మలను పూర్తిగా విస్మరించి కర్తవ్యములైన ఉపాసనలను పూర్తిగా విస్మరించి అంటే ఏమిటి సూర్యుడికి అర్ఘ్యముచ్చుట ఇత్యాది కర్మలను అసలు చేనే చేయడవాడు జీవితంలో లోకంలో జనులు అలా ఉంటారు చాలామంది అలాగే ఉంటారు ఇతరులకు సేవ చేయుట దానము ధర్మము ఈశ్వరుని ఆరాధించుట ఇవే ఉండవు తర్వాత ఉపాసనలు అంటే ఉత్తమమైన భావాన్ని కలిగి ఉండుట భావనకే ఉపాసనని పేరు అవే ఉండదు పిల్లనో దేన్నో ఉపాసన చేస్తూ ఉంటాడు పిల్లనో లేకపోతే ఒక కారు ఒకటి చేస్తూ ఉంటాడు కారును ఉపాసన చేస్తూ ఉంటాడు ఆ కారు శుభ్రంగా తిరిచిపెట్టుకుంటూ ఉన్నాం ఆ లోపల హోల్స్టరీ అవన్నీ మంచిగా పెట్టుకోవడం ఏదో పిచ్చి దానికి అలంకారాలు దానికి దానితోటి ఎవరికి ఉపకారం చేయకపోవడం ఆ కారుతో ఎవరికి లిఫ్ట్ ఇవ్వకపోవడం ఇలాంటివి ఏదో ఎంతకీ స్వార్థానికే వాడుకుంటూ దాన్నే ఉపాసన చేసుకుంటూ బతికేస్తూ ఉంటాడు ఇటువంటి జడోపాసన అటు అంటే అవైదికమైన అశాస్త్రీయమైన రాగద్వేష ప్రవృత్తమైన దాన్ని స్వాభావితికి అంటారు రాగద్వేష ప్రవృత్తమైన కర్మలను ఉపాసనలను చేస్తాడు తప్ప శాస్త్రీయమైన ఉపాసనలు కర్మలో ఉండనే ఉండవు అటువంటి వాడిది అధోగతి మూడు మూడు గతులు అంటే మూడే గతులు ఈ మూడో గతిని తృతీయ పంథాహ అని అంటారు మూడవ మార్గము ఎప్పుడైనా ఎవరినైనా ఉద్దేశించి వీడు తృతీయ పంథాహండి అని అంటే వీడు మూడవ మార్గంలో పోతున్నాడు అంటే ఆ మూడవ మార్గం అంటే చాలా టెక్నికల్ మోడీటీస్ ఉండే అని చెప్పింది అనమాట తృతి మూడే సో దాన్ని శృతి చెప్తోంది మనం అక్కడ ఉన్నాం చాందో్య శృతిని భగవత్పాదుడు కోర్టు చేస్తున్నాడు అథోహో సో అథ అథ అంటే అంతకు ముందు దాకా ఏదో ఒక సబ్జెక్టు చెప్తూ వచ్చి చిన్న మలుపు ఆ సబ్జెక్టులో చిన్న మలుపు అప్పుడు అథ అని వాడతారు అథా తరువాత ఏతయో పథోహో ఈ రెండు మార్గముల యందు రెండు మార్గములు అంటే దక్షిణాయన మార్గములు రెండింటి ఎందు అంటే కర్మ ప్లస్ ఉపాసన అయితే ఉత్తరాయణము కేవల కర్మ దక్షిణాయనము ఈ రెండు మార్గముల యందు కతరేన చ నీడు ఏ ఒక్క మార్గమునైనా పట్టుకుంటే ఉత్తమ లోకాన్ని పొందుతాడు కదా వీడు ఏ ఒక్కదాన్ని కూడా టేకప్ చేయడం కతార అంటే రెండింటిలో ఒకదాన్ని చెప్పేప్పుడు కథార వాడతారు మూడు లేక అంతకంటే ఎక్కువ వాటిలో ఒకదానిని చెప్పేప్పుడు కథమా వాడతారు ఓకే సో కథ ఇక్కడ రెండు కనుక కతార శబ్దాన్ని ప్రయోగించారు ఆ రెండింటిలో దీన్ని వాడు పట్టుకోడు దాన్ని వాడు పట్టుకోడు పట్టుకోకపోతే మరి ఏం చేస్తాడు కతరేణ పథోహో అథయితయో పథోహో నతరేణ సో ఈ రెండు మార్గములందు కొందరు వెళ్ళరు ఏ మార్గంతో కూడా వాళ్ళు వెళ్ళరు వాళ్ళు ఏం చేస్తారు తానీమాని క్షుద్రాణ్యసృదావర్తీని భూతాన్ని భవంతి అది అథైతయో పథోర్ణ ఈ రెండు మార్గములకుండా వెళ్ళరు కతరేణ ఏ ఒక్క మార్గము ఈ రెండు మార్గాలు కూడా వాళ్ళకి అందుబాటులో కావు ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు పట్టుకుని ముందుకు సాగర ఇంకా మరి వాళ్ళ అటువంటి జీవులు ఏమవుతారు తాని ఇమాని క్షుద్రాన్ని అసకృదావర్తీని భూతాన్ని భవంతి వాళ్ళు ఏమవుతారో తెలుసిన అట్టి ఈ ప్రాణులు అవుతారు తాని ఇమాని భూతాన్ని భవంతి అట్టి ఈ ప్రాణులు అట్టి అంటే ప్రసిద్ధమైన ఈ పురుగులు మొదలైన ప్రాణులు ఉన్నాయి చూసారా అలాంటివి అవుతారు భూతాను భవంతి ఇవి ఎలాంటి ప్రాణులు ఇవి అసకృదావర్తీని ఇప్పుడు పురుగు ఉందనుకోండి అది పుడుతుంది కొంతకాలం దుఃఖాన్ని అనుభవిస్తుంది ఎవడో కాల కింద తొక్కుతాడు లేకపోతే దనాభిద్ద పూర్తవుతుంది చచ్చిపోతుంది చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ ఇంకొక జన్మ మళ్ళీ ఇంకో పురుగు అయితే ఇంకొక క్రిమి అలా పుడుతూ ఉంటారు పదే పదే వెళ్తూ ఈ జన్మ అయిపోయిన వెంటనే మళ్ళీ కంబ్యాక్ ఆవర్తి అంటే వెనక్కి కమ్ బ్యాక్ సో ఎండ్ దిస్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ కమ్ బ్యాక్ ఆ సకరతో పలుమార్లు తిరిగి వచ్చేటువంటి విధంగా అటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో అవి అవుతారు వీళ్ళు ఈ జీవులు అటువంటి జన్మలను పొందుతారు సో క్షుద్రాణి క్షుద్రాణి అంటే అచ్చి అల్పములైనవి సో ఇప్పుడు వర్షం వచ్చే ముందు పురుగులు పుడతాయి అవి ఎంతవరకు ఉంటాయంటే వర్షం అయిపోయిన వెంటనే ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి మీకు వర్షం వచ్చే ముందే ఎక్కడ చూసినా పురుగులే ఉరుగుతూ ఉంటాయి వర్షం అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా కాళ్ళ కింద అక్కడ వేళ ఈ పురుగులే పడుంటాయి అయిపోయింది దాని పోతగా అక్కడితో అక్కడ అలా పుట్టింది పదిహేను గంటలో పోయింది మళ్ళీ ఇంకో జన్మ ఇటువంటి జన్మలను పొందుతూ ఉంటారు అంటే వాళ్ళ అటువంటి జీవుల యొక్క పరిస్థితిని శృతి అభినయం చేస్తోంది అభినయము అంటే యాక్టింగ్ ఇటాట్ జాయస్వం మ్రియస్వ ఇది అని అలాగే అభినయం చేసింది పుట్టు చావు మధ్యమ పురుష ఎకవచనం సో ఆ పరమాత్మ వీళ్ళని ఈ జీవుల్ని ఉద్దేశించి పుట్టరా చావరా అంటూ ఉంటాడనమాట సంథింగ్ సిమిలర్ టు దట్ జాయస్వం మధ్యమ పురుష కవచం ఇక్కడ మధ్యమ పురుషే ఉంది ఎవళ్ళు ఇంకోహ్ని ఉద్దేశించి చెప్తున్నది కాదు కదా అంటే అర్థం జాయతే అర్థం అలా ఉంటాడు చస్తూ ఆ జీవుడు సో అలాంటిది మీకు ప్రయోగాలు ఉంటాయి వీడికి నీ ను నువ్వు అలాగే ఏడుస్తూ ఉండు అన్నట్లుగా యాజస్వ మ్రియస్వ ఇతత్ అది వాటి యొక్క గతి ఆ గతికి ఇప్పుడు రెండు వెళ్ళిపోయినా ఆ గతికి నంబర్ ఇస్తున్నారు ఏతత్ తృతీయం స్థానం స్థానం అంటే గతి ఎక్కడికి చేరుకుంటారో దానికి స్థానం చేరి అక్కడ ఉంటారు కొంతసేపు కాబట్టి ఇది మూడవ స్థానము గతి అంటే గమన దృష్ట్యా గతి అన్నారు పొందేటువంటి లక్ష్యము దృష్ట్యా స్థానము అంటున్నారు సో స్వర్గము సత్యలోకము ఉత్తమమైనవి పశుపక్ష్యాది జన్మ అధమమైనది ఇది మూడవ స్థానము అని శృతి ఇది శృతేహ అని శృతి ఈ జీవులు పొందేటువంటి గతులను నిరూపించినది మోక్షము వీటిల్లోది కాదు మోక్షము మూడింటిలోది కూడా కాదు మోక్షము పైది వీటికి అతీతమైనది ఇంకా ఇంకొక శృతి ప్రజాయుర్ణాత్ ప్రజా అంటే ప్రాణులు ప్రజాయంతే ఇది ప్రజా పుడుతూ ఉంటాయి కాబట్టి ప్రాణులకి ప్రజా అని పేరు మూడు రకములు జీవులు పుట్టేటువంటి జీవులు మూడు రకములు తిసరా మూడు రకములు అంటే ఏమిటి సో నేలని చీల్చుకుని పుట్టేవి ఉద్భిజ్జములు ఉతు భితు జ ఉ పైకి భితు చీల్చుకుని జ పుట్టేవి నేలని చీల్చుకుని పుట్టేవి ఏమిటి చెట్టు చేప జరాయుజములు జరాయు అంటే స్త్రీ గర్భమునందు ఆ గర్భస్థపిండమును చుట్టి ఉండే ఒక పొర అని కదా డెఫినేషన్ గర్భవేష్టన చర్మ అనే సాంస్కృతిక డెఫినేషను అంటే ఇప్పుడు శిశువు ఓ పౌచ్చిలో ఉంటాడు లోపల ఆ పౌచ్చికి మరి ఔటర్ కవరింగ్ ఒకటి ఉంటుంది కదా లేకపోతే పౌచ్చ్య ఏమవుతుంది ఆ కవరింగ్కే జరాయు అని పేరు అంటే కాబట్టి జరాయు అంటే ఒక మెంబ్రేన్ ఉంటుంది ఆ మెంబ్రేన్తో తయారైన పౌర్చికి జరాయు పేరు ఆ జరాయులో ఉంటాడు శిశువు జన్మ ఆ జరాయువులోంచి బయటకు వచ్చి జన్మిస్తాడు కాబట్టి మేమల్స్ అని అర్థం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే వెన్నెముఖ గల ప్రాణులు అంటారు చూసారా అంటే తల్లి గర్భంలో తొమ్మిది మా పురుషులు మానవులు తొమ్మిది మాసాలు కుక్కలు నక్కలు పిల్లులు అయితే వాటికి ఇంకా తక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా వెన్నెముఖ గల ప్రాణులు మేమల్స్ కాబట్టి ఈ ప్రాణులు అవి వీటికన్నిటికీ జరాయుజములు అని పేరు లోపల గర్భ గర్భసంచి అంటారు తెలుగులో అది ఆ సమాసం అంత బాగులేదు కానీ అలా వాడతారు సో జరాయు అంటే గర్భసంచి దాని నుండి పుడతారు అంటే మనుష్యులు పశువులు పక్షు పశువులు ఇచ్చేదారు పక్షులు కాదు అయితే ఇక్కడ మూడే అంటున్నారు మరి కాబట్టి అండములను కూడా జరాయువుల్లో పాడాయ్యండి ఎందుకంటే అండము లోపల అండము కూడా ఒక పౌచ్ ఆ పౌచ్ లోపల పక్షి ఉంటుందో అది బయటకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా మరి మూడు అంటున్నప్పుడు మీరు నాలుగు చెప్పారనుకోండి అక్కడ మూడు అని ఉందనుకోండి ఏం చేయాలి ఇప్పుడు దాని గురించి రెగ్యులర్గా కూర్చుంటాం అక్కడ మూడు అని కాబట్టి ఆ నాలుగింట్లో ఒకదాన్ని ఇంకో దాంట్లో మెర్జీ చేస్తే ఎన్నవుతాయి ఇప్పుడు మూడు అవుతాయి సపోజ్ అయితే చెప్పారనుకోండి రెండింటికి మెర్జీ చేయండి అక్కడ కౌంటర్ మీరు చూసుకోవాలి తిసరా ప్రజాహ పుట్టే ప్రాణులు మూడు రకములు ఏమిటది జరాయూజములు ఉద్భిజ్జములు శ్వేదజములు అంటే మురికి నుండి పుడతాయి ఎక్కడైనా మురుకుంటే అక్కడ పురుగు పుట్రా పుడుతూ ఉంటాయి ఇగో ఈ మూడు రకముల ప్రాణులు ఇవి ఉంటాయి ఇలా ఉంటాయి జీవులు ఇలాంటి జన్మలని పొందుతూ ఉంటారు అయితే ఇంకో జీవులు ఏం చేస్తారు అత్యాయం అతి ఆయం ఈ యుహు అతి ఆయం ఈ యుహు ఈ మూడు రకముల ప్రాణములు ఈ మూడు రకముల ప్రాణులు కూడా అత్యాయం ఆయా అంటే మార్గము ఆ మార్గములను పోగొట్టుకుని వాటిని దాటి వాటిని వదిలి వాటిని పోగొట్టుకుని ఏమిటా మార్గములు దక్షిణాయన ఉత్తరాయణ మార్గములను రెండింటినీ పోగొట్టుకుని ఇగో ఇటువంటి స్థితిని పొందు అత్యాయం ఈయుహు అత్యాయం అంటే దక్షిణ ఉత్తర మార్గములను రెండింటికి బయటపడిపోయి అతి అంటే బయటపడిపోవడం ఆయం అంటే దారి ఆ రెండు దారులను పోగొట్టుకుని ఇయుహు పొందుచున్నవి అంటే కష్టమైన గతిని పొందుచున్నవి అనే అభిప్రాయం దానికి ఆ మంత్రాన్ని అది కొంచెం డిఫికల్ట్ మంత్రం డిఫికల్ట్ అంటే ఇప్పుడు ప్రజాహతిస్రోత్యాయం యుహు అని ఉంటుంది దానికి అర్థం చెప్పాలి ఎలా చెప్తారు మీరేం చేయాల్సి ఉంటుందంటే అయితే ఉపనిషత్తులోకి వెళ్ళి అక్కడ భాష్యం చూసి సెటిల్ చేయాల్సి ఉంటుంది ఆ రకంగా పరిష్కృతమైన అర్థం తెలుగులో మీకు అక్కడ కనపడుతుంది అది దాని దాని రకాలన్న విషయం మీ ముందు చెప్పాను మీకు దానికి తెలియాలి కదా ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో గాలివాటంగా రాసి కూర్చోబెట్టడం కాదు సో ఆ విధంగా మనకి కనపడుతోంది కాబట్టి మూడు గతులు ఈ మూడు గతులు ఏమిటి కర్మాప్ల ఒక గతి ఉత్తమ ఉత్తమము కేవల కర్మ రెండవ గతి మధ్యమము సెకండ్ సెకండ్ క్లాసు సెకండ్ క్లాసులో ప్రయాణం అధమం ఏమిటంటే జనరల్ కంపార్ట్మెంట్లో దూరి బాత్రూంలో కూర్చొని వేదో అలాంటివి చేయడం ఏదో అలాంటివి చేసిన రోజుల్లో చేసాం అందరూ చేస్తుంటారు ఇండియాలో రైలు ప్రయాణం అంటే మోడీ గారు చెప్పినట్టు అది కష్టపడి కష్ట జీవులకి అందరికీ తెలుస్తుంది అంతే దే ఇట్ అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో దేనికి నో ఇట్ నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేశాను బాంబే టు బరోడా బరోడాలో బరోడా అప్పట్లో డైరెక్ట్ ట్రైన్ ఉండేది కాదు బరోడాకి నా పిహెచ్డీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ట్రైన్ వేశారు వాడు మోహన్ నేను ఎంత తిట్టుకున్నానో నేను పిహెచ్డీ నాలుగున్నర సంవత్సరాలు ఎంత కష్టపడి వాడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడి అండి ఇక్కడ ఉండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను బరోడాలో ఉన్నా ఇది పిహెచ్డికి ఎప్పుడు మరి ఉండాలి వచ్చి వెళుతూ ఉంటాం కదా ట్రైను డైరెక్ట్ ట్రైన్ ఉండదు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడం దాదర్లో దిగడం దాదా ఇది ఏమో అది వెస్టర్ను దిగి మళ్ళీ ఈ ప్లాట్ఫామ్లో పోకల్ ట్రైన్ ఎక్కి సెంట్రల్ బాంబే సెంట్రల్కి వెళ్ళడం అటు వెస్ట్ పోయేది గుజరాత్ అయిపోయే ట్రైన్స్ అన్ని అక్కడి నుంచి బయలుదేరతాయి బాంబే సెంట్రల్కి వెళ్లి అక్కడ మళ్ళీ ట్రైన్ కొట్టుకుని వెళ్ళడం ఓసారి ఏమైంది జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాం జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కితే సో లోపలికి వెళ్ళడానికే చూడట్లేదు ఆ గుమ్మని దగ్గర ఈ బిచ్చగాళ్ళు అడుక్కునే బిచ్చగాళ్లు ఉంటారు వాళ్ళు ముగ్గురు నలుగురు అక్కడ బిచ్చాగా వేశారు టికెట్లుండవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారా ఏ పంతులు వెళ్ళరా కూర్చోమని నన్ను కూర్చోమో నాకు సీట్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కూర్చున్నా ఇంకా అప్పటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు ఏమొచ్చినా కొంట నలుగురు కోసం కొండం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం నేను తిన్నది ఏమీ లేనిలేదు వాళ్ళకి పాపం ప్రయాణం అయ్యే వరకు కాఫీలు టీలు పదహారాలు అవకాశాలు వస్తాయి కదా వాళ్ళకి వెళ్ళారు నేను పే చేసి వాళ్ళు ఆ రకంగా సిక్స్ అవర్స్ కూర్చున్నా ప్రయాణం వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో ఎందుకంటే వాళ్ళు మన దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారు కదా ఆ రకంగా సో కాబట్టి జీవుల యొక్క యాత్రలు అనేక రకాలుగా ఉంటాయి ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసిన రోజులు ఉంటాయి బాత్రూంలో కూర్చుని ప్రయాణం చేసిన రోజులు కూడా పక్కనే బాత్రూమ్ ఇంతకీ చెప్పొచ్చేది ఎవడైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వాడు మన మీద మన తోటల మీద కాళ్ళు వేసేసి బాత్రూంలో ఇంకోలు వేస్తాడవా సో జీవయాత్ర అంటే అనేక రకాలుగా ఉంటుంది అది ఇతిజ మంత్రవర్ణ అది కూడా మంత్రవర్ణం మంత్రవర్ణం వర్ణం అంటే అక్షరం అని మంత్రము యొక్క అక్షరము చెప్తోంది ఏమంటే ఒక అక్షరం చెప్తుందా ఇంతమాట అక్షరములు చెప్తాయి కాబట్టి ఒక అక్షరం అంటే అర్థం ఏమిటి అనేక అక్షరములకు అది సంజ్ఞ అక్షరాలు చెప్తాయా పదాలు చెప్తాయా పదములని చెప్తాయి కాబట్టి పదములే పదాలు చెప్తాయా వాక్యం చెప్తుందా వాక్యం చెప్తుంది కాబట్టి మంత్రవర్ణాతంటే అర్థమేటి మంత్రరూపమైన వాక్యము వలన అని తేలింది అర్థం ఓకే కానీ భాష్యకారులు మాత్రం దాన్ని మంత్రవర్ణం అంటారు వర్ణం అంటే వర్ణముల సముదాయము అని అర్థం కస్య సమూహ అనే ఒక పద్ధతి సూత్రం ఉంది ఆ సూత్రాన్ని బట్టి ఏదో వచ్చి మొత్తానికి వర్ణం అంటే వర్ణముల యొక్క సముదాయము అదే ఇప్పుడు మూడు కేటగిరీలు చెప్పాం కదా ఈ మూడు కేటగిరీలకి ఫిట్ కాని ఒకడు మిగిలి ఉంటాడు వాడి గురించి చెప్పబోతున్నారు విశుద్ధ సత్వ తూ వేశారంటే అంతకుముందు చెప్పిన దానికి విలక్షణమైన ప్రతిపాదన చేయబోతున్నారనమాట తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ తూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏమన్నా తూ ఇంత ప్రసరుంది దానికి అంత పొడిగా అర్థం చెప్పేటంటే మీకు తెలియడం కోసం చెప్పాను నేను అంత చిన్నదే కావాలంటే బట్ అని పెట్టుకోవచ్చు తూ బట్ బట్ అంటే అర్థమేంటి ఆన్ ది అదర్ హ్యాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ అంతకు ముందు చెప్పిన దాన్ని నెగెక్ట్ చేయటం అనమాట ఈ పైన చెప్పిన వాళ్ళు ముగ్గురు కూడా కామనల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు కామనలే కామనలు మీరు చూడండి దేవుణ్ణి ఆరాధించే సందర్భం ప్రతి సందర్భంలోనూ కామనలతోటి దేవతలని ఆరాధిస్తారు నిజానికి మీరు నేను ఇలా మీరు మరోలా భావించద్దు మన కామనలు కామనలు భయములు ద డిజైర్స్ అండ్ ఫియర్స్ ద షేప్ ద డైటీస్ దూవర్ షిప్ మనం ఆరాధించేటువంటి దేవతలని ఆ దేవతలు అలా ఎన్నుకున్నారంటే మన కామనలకి మన భయాలకి తగ్గట్టుగా అలా ఉన్నారు పూర్వకాలము దేవతల చేతులో ఆయుధాలు ఉంటాయి ఏం ఆయుధాలు ఉంటాయి ఓల్డ్ ఫ్యాషన్లో ఆయుధాలు ఉంటాయి అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఏదో ఒక భయం ఏదో ఆ రాజులు వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ యుద్ధాల్లో మనకి దేవుడు యొక్క సహకారం కావాలి ఈ పూజ చేస్తే ఆ పూజ చేస్తే అన్నప్పుడు ఆ దేవతల చేతిలో వీళ్ళకి తెలుసునన్న ఆయుధాలన్నీ పెడతారు గద ధనుసు కత్తి చక్రము ఇటువంటివన్నీ ఉంటాయి దేవతలకి ఆ ఆయుధాలు ఎందుకు వచ్చాయంటే దేవతలకి వీళ్ళ భయాల నుండి వచ్చాయి తర్వాత దేవతలకి ఇలా ఉంటుంది చెయ్యి ఆ చెయ్యి మధ్యలోంచి ఏమొస్తూ ఉంటాయి కాంతి వస్తుంది ఆ కాంతిలోంచి ఏమొస్తాయి రూపాయలు వస్తాయి వరహాలు వెండి బంగారు వరహాలు వస్తాయి అంటే అలా ఎందుకు వచ్చాయన్నమాట వీడి కామన్ బట్టి ఆ దేవత అలా ఉంటుంది మనం పూజించేటువంటి దేవతలు యొక్క స్వరూప స్వభావాలను మన కామనలు భయాలు నిర్ధారిస్తూ ఉంటాయి దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అంచేత తెలుసుకుని మీరు దేవత యొక్క యథార్థ స్వరూపం మీకు తెలియాలంటే మీరు నిష్కాముడు అవ్వాల్సి ఉంటుంది నిష్కాముడు అవ్వకుండా మీకు దేవత యొక్క యథార్థ స్వరూపం తెలియదు నిష్కామస్య టూ అదర్ హ్యాండ్ కామనలు లేనివాడు అదేలాగా అంటే విశుద్ధ సత్వస్య సత్వము అంటే అంతఃకరణం సత్వగుణం అని కాదు అర్థం లేదు అసందర్భం లేరు పరిశుద్ధమైన అంతఃకరణము కలిగిన అంటే అర్థం అసలు నిజానికి చిత్తము శుద్ధి ఎట్టిది అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే కామనలు లేకుండా చిత్తశుద్ధి అదే చిత్తశుద్ధి ముందు కామనలను వదిలిపెట్టు తర్వాత శుద్ధి వస్తుంది అని కూడా అనొచ్చు మీరు బట్ రియల్లీ స్పీకింగ్ కామనలు లేకుండాటే శుద్ధి కామనలే కాలుష్యం మరి భయాల మాట ఏమిటి మీరు కామనలు విధులు పెట్టేస్తే మీకు భయాలుండవు కామన్ ఉంటే భయం ఉండే ఓపెసారి అంత కామన్ ఉందనుకోండి భయమే భయం ఎందుకంటే నేను టెన్షన్లో పడిపోతాను వాడు ఆ ఎదలవాడి మీద ఆధారపడి ఉంటుంది మీరు కామన్ ఉందంటే ఎదరవాడు మిమ్మల్ని అనుగ్రహించాలి అప్పుడే కదా కామనా అన్నది వాడు మనకి ధనాన్ని ఇవ్వాలనో వాడు మనకి ఏదైనా సేవ చేయాలనో కొన్ని వాడు కాకపోతే దేవత మీరేమో బాగా హైట్ అండ్ టెన్షన్లో వర వర్షిపోజీ చేస్తూ ఉంటారు ఆ దేవత ఇస్తుందో తెలియదు ఇవ్వదో తెలియదు అనే టెన్షన్ ఉంటుంది వీడికి ఇస్తుంది బట్ వీడికి ఆ టెన్షన్ కంటిన్యూస్ అదే భయం అంటే ఇన్సెక్యూర్గా ఉంటాడు తీరా కామన తీరిందనుకోండి వీడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు హీ వుట్ బి అప్లిఫ్ట్ కామన తీరిపోయింది కదా అని అప్లిఫ్ట్ అయిపోతాడు అప్లిఫ్ట్ అవ్వడం మరి ఏమవుతుంది ఇంకా ఆడదని కామల్ని పుట్టుకొస్తాయి ఇప్పుడు పేకాటాడేవాడు మొక్కలు తీసుకుని దేవుడా దేవుడా దేవుడా అనుకుంటూ ఓపెన్ చేస్తాడు మొక్కలు జోకర్ కోసం ఏముంది జోకర్ వచ్చింది అంటే దేవుడు విన్నా అంతట్లోకే ప్రార్థన పూజ అయిపోయింది అంతట్లోకే అంతట్లోకే కోరిక కూడా తీసి జోకర్ వచ్చింది జోకర్ వస్తే మొత్తం వాళ్ళ జేబుల్లో డబ్బులు ఉండే వీడికి ఆ జోకరు ఈజ్ యూస్ఫుల్ అంతేలా దట్ ఈస్ దాట్ ఎవ్రీథింగ్ ఆడుతుంటే ముక్క తీస్తాడు ఈసారి అసలు యూస్లెస్ ముక్క వస్తుంది పక్కన ఉన్నవాడు ఏ జోకరు లేనివాడు చూపిస్తాడు షో చూపిస్తే వీడి జేబులో డబ్బులు వాడికి వెళ్తాయి వీటి జోకరు వీడి దగ్గరే ఉంటుంది కాబట్టి జోకరు వచ్చినంత మాత్రాన ఒక కోరిక తీరింది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమిటి దేవుడా దేవుడా దేవుడా నాకు మొక్క రావాలని మళ్ళీ ఇలా మొక్క తీసుకుంటాడు వచ్చిందంటే దేవుడు మళ్ళీ రక్షించినట్టే ఇలా పేకాట వాళ్ళ పూజలు ఎలా ఉంటాయో సంసారంలో పూజలు కూడా అలాగే ఉంటాయి ఏమి తేడా పేకాటా ఈజ్ విత్ ఇన్ వన్ అవర్ సంసార ఈజ్ విత్ ఇన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఉంటాయి అయితే తప్పేం లేదు మనం తప్పంటాం లేదు హ్యూమన్ సైకాలజీ గురించి మనం పరిశీలిస్తూ ఉన్నాం విఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడీ అయితే పూర్తిగా కామన్ వాళ్ళు పెట్టేసాం అనుకోండి అప్పుడే ఉంటుంది యూ యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్ పూర్తిగా ఇప్పుడు భోజనం గురించి అసలు మీకు ఏకామనా లేదనుకోండి ఏకామనా లేదు అంటే ఉప్పు ఎక్కువ ఉండకూడదు కారం ఎక్కువ ఉండకూడదు అవి కామనంలోకి రావడవే ఐ యూ హవ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ సో సాత్వికాహారం కావాలి ఏది అయినా పడవాలి ఎనీథింగ్ ఇప్పుడు మీకు ఏం భోజనం వస్తుందో అనే టెన్షన్ ఉండదు అది సూటబుల్ అయిందో అనేటువంటి బెంగ ఉండదు సూటబుల్ సపోజ్ మీకు భోజనాన్ని గురించి మూడు నాలుగో ఐదు డిమాండ్స్ పెట్టుకునే మీరు ఉన్నారనుకోండి కమ్మటి పెరుగు ఉండాలి పప్పు మీదకి నెయ్యి ఉండాలి అని ఇలాగేవో మూడో నాలుగో పెట్టుకున్నారనుకోండి మీకు అనుకూలమైన భోజనం దొరికే సందర్భంలో వారానికి ఒకటో రెండో ఉంటాయి మిగతా ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది ఆ భోజనం ఎందుకంటే ఏదో సంథింగ్ ఆర్ ది అదర్ విల్ బి మిస్సింగ్ సో దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ కామనా నిష్కామంగా ఉంటే అలాగా స్పేస్ లైక్ ఉన్నట్లయితే హోల్ వర్ల్డ్ విల్ బి ఫేవరబుల్ టు యూ అది విశుద్ధ సత్వస్ అప్పుడు వాడి పరిస్థితి ఏమిటవుతుంది ఏ బాహ్యాద నిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్ ఇహకృతాత్ పూర్వకృతాద్ సంస్కారశేషోద్భవాత్ విర మనం ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం ఆ మనిషి అన్ని షష్ఠీయకవచనాలు ఆ మనిషి వాడు విశుద్ధ సత్వస్యా ఎందువల్ల నిష్కామస్య అటువంటి వాడు ఇంకా ఎటువంటి వాడు వాడు అంటే విరక్త వాడు విరక్తుడు ఎప్పుడైతే కామనల్లేవో భయాల్లేవో హృదయం నిండా ఉన్నది వైరాగ్యమే వాడు విరక్తుడు ఎప్పుడు కూడా విరక్తి అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ విత్ రిఫరెన్స్ టు సంథింగ్ దేని దేని నుండి విరక్తుడు అని ప్రశ్న ఉంటుంది దేని నుండి విరక్తుడు అంటే చూడండి సాధ్య సాధనముల ప్రవాహం ఒకటి ఉంటుంది సాధ్య సాధనముల ప్రవాహము ఇప్పుడు ఈ పేకాట దృష్టాంతంలోనే సాధనమేమిటి జోకర్ ఆ జోకర్ రావాలి అని వీడు ప్రార్థన చేసుకుంటాడు జోకర్ వచ్చింది కాబట్టి జోకర్ రావాలని చేసే ప్రార్థన సాధనము జోకర్ సాధ్యము అక్కడ ఒక సాధనం అయింది ఒక సాధ్యం వచ్చింది ఆడుకుంటూ ఉంటాడు ఈ లోపల ఇంకో మంచి ముక్క రావాలి ఇక్కడ షోకు ఉపయోగపడే ముక్క రావాలి ఆ ముక్క ఆ ముక్క రావాలని మళ్ళీ చిన్న చిన్న కోరిక దేవుడా ఆ ముక్కొస్తే బాగుండే అని ప్రార్థన చేస్తాడు అది సాధనము ఆ మొక్క వస్తే ఇప్పుడు జోకర్ వచ్చిందనుకోండి సాధనము సాధ్యము ఈజీలీ ఫుల్ఫిల్డ్ లేదు ఎందుకని మళ్ళీ ఇంకో సాధ్యం వచ్చింది కాబట్టి ఇంకో సాధనము సాధనము సాధ్యము ఆ మొక్క వచ్చింది అనుకోండి ఈజీ ఫుల్ఫిల్డ్ నో మళ్ళీ ఇంకో సాధ్యం వస్తుంది దానికి సాధనము సాధనము సాధ్యము ఆ రకంగా వాడు పేకాట ఆడుతున్నంతసేపు సాధన సాధ్యముల ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు అర్థమైన పాయింట్ ఇప్పుడు గృహస్థే ఉన్నాడు అనుకోండి వాడికో కోరిక గృహస్థెందుకు మనిషి వాడికో కోరిక రా వాడి కోరిక ఏమిటంటే ఏదో ఏదో జీవో ఏటి పని దా ఏటి లక్ష్మి వాడికి ఒక కోరిక ఉంటుంది ఏటి ఏదో వివాహము చేసుకోవడం వలన అని కోరుకుంటుంది ఓకే కాబట్టి దానికి సాధనం ఏమిటి ఏదో సమ్ ఎఫర్ట్ ఎఫర్ట్ పుట్టింగ్ అంటే పర్త్ ఆఫ్ దట్ ఎఫర్ట్ విల్ బి ప్రేయర్ ఆల్సో ప్రేయర్ కూడా పర్ట్ ఆఫ్ ది ఎఫర్ట్ కింద ఉంటుంది సో ఎఫర్ట్ చేస్తాడు ఆ వివాహం అవుతుంది అంటే ఎఫర్ట్ సాధనము వివాహం సాధ్యం సాధనము సాధ్యము వివాహం అయిన తర్వాత ఏం కావాలి ఉద్యోగం కావాలి సాధనము సాధ్యము ఉద్యోగం అయిన తర్వాత ఏం కావాలి మంచి ఇల్లు కావాలి సాధనము సాధ్యము తర్వాత ఏం కావాలి కొడుకు కావాలి సాధనము సాధ్యము ఇలా పోతూనే ఆఖరికి పెద్దవాడు అయిపోతే ఇన్సూరెన్స్ కావాలి మంచి మంచి హాస్పిటల్లో ఇన్సూరెన్స్ అక్కడికి తేవతారు నాకు వివాహం కావాలని దేవుణ్ణి ప్రార్థన చేసినటువంటి జీవుడు ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు అయ్యేప్పటికీ నాకు హాస్పిటల్ సౌకర్యం ఉండు కాక హే భగవంతుడ అని కోరుకుంటాడు ఆ కోరికలు ఎక్కడి నుంచి పెరిగి పెరిగి ఎక్కడికి తేలే చూడండి హాస్పిటల్ సౌకర్యం లేదా సాధనము సాధ్యము నాకు స్వర్గము లభించుగాక సాధనము సాధ్యము ఈ రకంగా ఈ సాధన సాధ్య ప్రవాహం ఏదైతే కలదో దాని నుండి విరక్తి అసలు ఏ సాధనము వద్దు ఏ సాధ్యము వద్దు దాని నుండి విరక్తి ఎప్పుడైతే మీరు సాధన సాధ్యముల వెంట పడుతూ ఉంటారో మీ పూర్ణత్వం మీకు అనుభవానికి రాదు ఎప్పుడైతే సాధన సాధ్యముల ఎడల విరక్తిని కలిగి ఉంటారో అప్పుడు మీ పూర్ణత్వము మీకు అనుభవానికి వస్తూ కాబట్టి వీడు ఆ విరక్తి దాని నుండి విరక్తి అసలు ఈ సాధన సాధ్య ప్రవాహం ఉన్నదే దీని లక్షణం ఏమిటి అది బాహ్యమునందు అది బాహ్యంలో ఉంటుంది ఆంతరమును అంతరము మీరు పయనించాల్సి ఉంటుంది బహిర్ముఖుణ్ణి చేసేస్తుంది జనులు బహిర్ముఖులైపోతారు సో అది బాహ్యమైనటువంటి సాధ్య సాధన సంబంధము తర్వాత అంటే మీకు ఇదంతలా ఎందుకు చెప్తున్నానంటే సంసారమనగా సాధ్య సాధన లక్షణ సంసార అని శంకరులు చోట అన్నారు బృహదరీర భాషలో సంసారానికి ఒక నిర్వచనం ఏమిటంటే అది సాధ్య సాధనముల రూపముగా ఉంటుంది ఇక లక్ష్మీ ఫలహారం తీసుకోండి సాధ్య సాధనముల రూపంగా ఉంటుంది సంసారం అది ఒక నిర్వచనం కాబట్టి ఈ సాధ్య సాధనములు ఎక్కడ ఉంటాయి బాహ్యము సాధ్యము బాహ్యం బాహ్యముందు ఉంటుంది సాధనము బాహ్యములుందే ఉంటుంది రెండూ బయటే ఉంటాయి తర్వాత రెండూ అనిత్యములు సాధనము అనిత్యము ఎర్ఫోర్ సాధ్యము అనిత్యము కాబట్టి మీకు లభించిన సాధ్యము అది మీతో ఉండదు అది పోతుంది స్వర్గం ఎంతసేపు ఉంటుంది సో పోతుంది అది కనుక ఈ సాధ్య సాధన సంబంధము అంటే సాధ్య సాధనములతో సాధ్య సాధనముల యొక్క ఆ ప్రవాహము అది ఆ సంసారము ఆ ఫలములు ఫల సాధనములు సంబంధముతో కూడి ఉన్నది సాధ్య సాధన సంబంధ అదే బహుదీహి సో ఈ సంసారం అనేది సాధ్య సాధనముల రూపముగా ఉంటుంది సాధ్యము ఫలములు సాధనములు అంటే సాధనములు కర్మలు కర్మలు కర్మఫలములు ఆ రూపంగా ఉంటుంది అది ఆ రెండు కూడా అనిత్యములు తర్వాత ఈ సాధ్య సాధన సంబంధము అనే సంసారము ఎలా పోతుందో తెలుసునండి అటువంటి సంసారము నుండి సాధ్య సాధనముల ప్రవాహ రూపమైన సంసారము నుండి వీడు ఎందువల్ల విరక్తి అంత విరక్తి వీడికి ఎక్కడి నుంచి వచ్చింది పూర్వజన్మ అంటే మిగతా వాళ్లతో పోల్చుకుంటే వీడికి ఒక్కడికే విరక్తి ఎందుకు వచ్చింది అంటే దానికి హేతువు చెప్తున్నారు శంకరులు పూర్వకృతాత్ సంస్కార విశేషోద్భవాత్ అని అంటున్నారు ఈ జన్మలోనే వాడు ఒక చక్కటి వెళ్ళి పలహారం చేయమ్మా పలహారం చేయి ఈ జన్మలోనే ఆ చక్కటి సంస్కారం విశేషం వల్ల వాడు ఆ విరక్తిని పొందినాడు లేదా పూర్వకృత పూర్వజన్మలో ఏదో పుణ్యం చేస్తున్నాడు ఆ సంస్కారం కొనసాగింది వాడికి విరక్తి పుట్టింది ఇప్పుడు రమణ భగవాన్ వారికి పదో ఏటనే ఆయన అంటే పూర్వ సంస్కార విశేషం వస్తోందని చెప్పాలి ఒక ఆయనకి యాభయో ఏట విరక్తుడైనాడు అంటే ఈ జన్మలో పూర్వేదో ఉండేదిగో ఉంటుంది ఈ జన్మలో పెద్దలను సేవించి శాస్త్రాలను అధ్యయనం చేసి ఆయన విరక్తి పొందినారు కాబట్టి వా అక్కడ వా ఉంది సో ఈ కారణం చేత ఆ సాధ్య సాధనముల నుండి విరక్తస్యా విరక్తుడైన వానికి ఇప్పుడు వ్యక్తికి మూడు విశేషాలు ఉన్నాయి అక్కడ షష్ఠీకవచనాలు సో విశుద్ధ సత్వస్య నిష్కామస్య విరక్త అప్పుడు వానికి ఆ అంతర్ముఖత్వం అనేది సిద్ధిస్తుంది బహిర్ముఖుడుగా ఉన్నంత వరకు బాహ్యమునందలి సాధ్య సాధనముల వెంట పరిగెత్తుతున్నంత వరకు వాడికి అంతర్ముఖత్వము సిద్ధించదు ఇప్పుడు ఆంతర్ముఖత్వము సిద్ధిస్తుంది ఎలాగా అది ఎలా సిద్ధిస్తుందంటే జిజ్ఞాస ప్రవర్త జిజ్ఞాస ప్రవర్తిల్లుతుంది అంటే జిజ్ఞాస స్టాప్స్ మూవింగ్ ప్రవర్తతే అంటే స్టాప్స్ మూవింగ్ సో జిజ్ఞాస అంటే ఆత్మ తెలుసుకోవాలి అనేటువంటి ఉత్క ఒక ఉత్కటమైన ఇచ్ఛ దాన్ని కోరిక కింద కోరికలతో దాన్ని ముడిపెట్టకూడదు మిగతా కోరికల పక్కన పెట్టకూడదు గుర్రాన్ని గాడిగానే ఒకే చోట కట్టేయకూడదు ఈ సంసారానికి సంబంధించిన కోరికలన్నీ గాడిదల వంటివి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరిక గుర్రం వంటిది దీన్ని సెపరేట్గా పెట్టాలి ఇది కోరికే కాదు ఇది మిగతా కోరికలన్నింటినీ అంతము చేసే కోరిక తాను కూడా స్వరూపంలో విలీనం కాబట్టి అటువంటి జిజ్ఞాస అది ప్రవర్తిల్తుంది అంటే జిజ్ఞాస ఇట్స్ ఎ మూమెంట్ జిజ్ఞాసూమెంట్ అంటే వాడి జీవితాన్ని అది ముందుకు తీసుకుపోతూ ఉంటుంది ఎటువంటి జిజ్ఞాసం అక్కడ పూర్వకృతాత్ సంస్కార విశేషోద్భవాత్వం ఆ పుణ్యం ఏవో సంస్కారాలను సంపాదించు ఉంటాడు నిష్కామంగా కర్మలు చేయుట విరక్తి సాధు సేవ ఇలాంటివి ఎవో చేస్తుంటాడు అలా గృహటన్ ఆ పూర్వకృతమైన సంస్కార విశేషము ఏదో పుణ్యం చేస్తుంటాడు సంస్కారం అంటే పుణ్య సంస్కారం ఫలానా పుణ్య సంస్కారం మనం చెప్పలేము కానీ ఏదో ఒకనొక విశేషము అంటే ఒకనొక పుణ్య సంస్కారము ఉద్భవా పైకొచ్చింది దాని వలన వీడికి జిజ్ఞాస బయలుదేరండి ఆ జిజ్ఞాస ఏమిటో తెలుసిన ప్రత్యేగా జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చా దేని దేనిని తెలియాలని కోరిక ప్రత్యేకాత్మను తెలియాలని కోరిక ప్రత్యేక మాట ఇంకా ముందు బహుశా మళ్ళీ చెప్తాను ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రతి అక్ ప్రత్యక్ అక్ ఈ అక్క అన్నది అంచ్ అనే ధాతువు నుంచి వచ్చింది మీకు మీరు పట్టుకోవడం కొంచెం అలవాటైన తర్వాత తెలుస్తుంది కానీ లేకపోతే మీరు ఊహించలేరు ఏమిటి అక్కు అంచు ఏమిటి రాని అవి చాలా దగ్గరగా ఉంటాయి అంచులో నకారం తీసేస్తే ఏముంటుంది అచ్చు ఉంటుంది చాచి కావస్తుంది ఇవి వ్యాకరణంలో బేసిక్ రూల్స్ ఇవి ఆ నకారాన్ని ఉపాధ అంటారు అంటే ఆఖరి వర్ణానికి ముందున్న నకారం అది ఉన్నప్పుడు ఉంటుంది పోయినప్పుడు పోతుంది అంచులో అంచు గతవు అంచు అంటే గమనము మూవ్మెంట్ అంచు అంటే మూవ్మెంట్ అంచులో నకారం తీసేసాడు అనుకోండి ఇంకేముంటుంది అచ్చు ఉంటుంది చాకిక్క సూత్రం ఉంది చోహ్ కుహు చాకిక చవర్గకి కవర్గ చాకిక కాబట్టి అంచు కాస్తే అవైంది అర్థం అదే ఉంటుంది ప్రతి అంటే వెనుకకు ప్రత్యక్ అంటే వెను మూమెంట్ బిహైండ్ అక్కంటే మూమెంట్ మూమెంట్ బిహైండ్ సాధ్య సాధన మూమెంట్ ఎలా ఉంటుంది మీరు చూస్తారు అది నాకు కావాలి అంటారు దెన్ అది పొందడానికి ఇది ఉపాయము ఇది సాధనము అలా ఉంటుంది సాధ్య సాధన మూమెంట్ దీన్ని పరాక్ అంటారు పరా అక్ పరా అంటే బయటకు అక్ మూమెంట్ ప్రత్యక్ అంటే మూమెంట్ బిహైండ్ సో మీరు లోపలికి అంతర్ముఖులై లోపల దర్శిస్తారు లోపల దర్శించడం అంటే దేహంతో మొదలు పెడతారు ముందు యూ వాచ్ ది బాడీ దెన్ యూ వాచ్ ద మైండ్ సో గో బిహైండ్ దెన్ యూ వాచ్ ది మైండ్ దెన్ యూ అరైవ్ ఎట్ యువర్ స్వరూప అంటే మైండ్ని వాచ్ చేస్తే యు స్టెప్ బిహైండ్ దేన్ని మీరు వాచ్ చేయాలనుకుంటారో దాని వెనుకకి మీరు అడుగు వేస్తారు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలాగ ఉండాలనుకోండి i want to watch this abbu i just i move backward abbu i can watch kada ila unde ella watch chestha so i move backward now i can watch the gap is there that kind of a cognitive space within meku uh, ostundi appudu aa swaroopamlo cherukuntaru anjetha aa swaroopam aniki swaroopam ante your sense ee yokka sense ki swaroopam one peru aa like netlasiki bangara na మీ స్వరూపము ఆ చైతన్యం అక్కడికి ఆ తెలివి అక్కడికి చేరుకుంటారు అదిగో ఆ ప్రత్యగాత్మను నేను అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి అనే కోరిక అప్పుడు పుడుతుంది వీరికి ఆత్మజ్ఞానము నుండి ఇచ్చ పుడుతుంది ఆత్మజ్ఞానే చాలా గొప్పది అది శంకరులు ఉపదేశపంచకంలో ఉంటారు ఆత్మేచ్ఛ వ్యవసీయత అని అంటారు అంటే చూడు ఆత్మను తెలుసుకోవాలనే కోరికను బలం చేసుకో నిశ్చయం చేసుకో అని ఉపదేశం ప్రతివాడు ఎలా ఉంటాడంటే ఏవో కోరికలు ఉంటాయి ఏవో కోరికలు సంసారంలో ఉన్నవాళ్ళ కోరికలు మనకు తెలియని ఉన్నాయి ఇంపాలా కారు కొనుక్కోవాలని కోరిక వాడికి లేకపోతే భార్యతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళి రావాలని కోరికలు ఏవో ఉంటాయి కోరికలు రకరకాలు ఏ సంసారంలో ఇంకా కోరికలు ఉంటాయి దేవుడు పూజకు సంబంధించిన కోరికలు ఉంటాయి పద్దెనిమిది సార్లు అయ్యప్పని చూసి రావాలని కోరిక ఎందుకు పద్దెనిమిది సార్లు చూసి ఒకసారి చూడొచ్చు తత్వమశీ తెలుసుకోవచ్చు తర్వాత ఒకసారి చూసేది కాదు పద్దెనిమిది సార్లు ఏదో కోరిక ఉంటుంది ఇరవై ఏడు సార్లు సిటీడే వెళ్ళొస్తారని కోరిక ఏవో ఇలాంటి కోరికలు ఉంటాయి ఎంతసేపు బాహ్యమే సాధ్య సాధన సంబంధం బాహ్యమునందు బాహ్య ప్రవృత్తి ఉంటుంది తన స్వరూపాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగిందంటే వాడు కృతార్థమైపోతాడు వాడి గురించి మాట్లాడుతున్నాను వాడు ఈ పైన చెప్పిన మూడు దారులకు వాడు ఫిట్ కాదు వాడు హి గోస్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ అర్థమైందండి ఆ వాక్యము నేను కొంచెం విస్తారంగా చెప్పినట్టున్నాను తదేతద్వస్తు ప్రశ్న ప్రతివచన శ్రుతన ప్రదర్శ్యేనేయా సో తత్తు వస్తు వస్తు అంటే విషయ వస్తు ఆ ఇ సబ్జెక్ట్ మ్యాటర్ ని ఆ ఇ సో ఆ ఇ అనేదానికి కూడా మీరు ఏదైనా అర్థం చెప్తే చెప్పచ్చు కూడా సో ఆ ఈ విషయమును నేను ఆ ఈ విషయంలో రాసేడానికి అంతకంటే ప్రత్యేకంగా చెప్పదగిన అర్థమేం లేదు అక్కడ అని చేత ఆ విషయమును అని రాసిపెట్టేశాను కాబట్టి ఆ ఈ విషయమును ఈ ఉపనిషత్తు ప్రస్తావిస్తోంది ఆ ఈ విషయం వస్తుండే విషయమును ఈ ఉపనిషత్తు నిరూపిస్తోంది ఆ ప్రత్యేకాత్మ విషయమును ఈ ఉపనిషత్తు ప్రదర్శిస్తోంది ఈ ఉపనిషత్తుచే ప్రదర్శింపబడుతోంది ఈ ఉపనిషత్తు అంటే ఎటువంటి ఉపనిషత్తు కేనేషితం అని మొదలవుతున్న ఉపనిషత్తుచే ఆ ఈ విషయ వస్తువు ప్రదర్శింపబడుచున్నది ప్రదర్శింపబడుతున్నది అంటే నిరూపించబడుచున్నది అంటే మనకి కళ్లకు కట్టేట్లా వివరించబడుచున్నది అర్థం ప్రదర్శించడం కళ్ళకు కట్టేట్లా వివరించి చెప్పుట సో ఆ పద్ధతి ఏమిటి అలా వివరించి చెప్పే పద్ధతి ఏమిటి అంటే ప్రశ్న ప్రతివచన లక్షణయా ప్రశ్న ప్రతివచనము ఆ రూపంగా మనకి కనుక బోధించినట్లయితే అది మనకి బాగా అనుభవానికి బాగా దగ్గరగా వచ్చేస్తుంది అందుకోసం ఆ మెథడ్ని అడాప్ట్ చేసి ఈ శృతి ఆత్మ వస్తువును మన ముందు నిరూపించబోతోంది కాటకే చూ చెప్పిన దానికి శృతి యొక్క సపోర్టుని శంకరులు తీసుకుంటున్నారు ఇంతవరకు ఏం చెప్పారు బాహ్యము నుం నుండే అనిత్యమైన సాధ్య సాధన సంబంధ రూపమైన సంసారం నుండి విరక్తి కలగాలి అప్పుడు వీడు అంతర్ముఖుడై తన స్వరూపమును తెలియాలి అని రెండు విషయాలు చెప్పారు ఆ రెండు విషయాలని కలిపి కఠోపనిషత్తులో ఒక మంత్రం ప్రదర్శిస్తోంది ఆ మంత్రాన్ని కోట్ చేస్తున్నారు పరాంచి స్మాత్ పరాం పశ్యతి నారామన్ కచ్చిద్ధీర ప్రత్యాత్మానమైత్ీర ప్రత్యైత్ ఆవృత్తచక్షురమృతమిన్ురమృత ఇదీ అది మొదటి మంత్రం రెండో అధ్యాయం మొదటి వల్లి మొదటి మంత్రమే అలా మొదలుపెట్టి ఇంకా ముందుకు వెళుతుంది కాబట్టి ఇత్యాది ఈ మంత్రాన్ని తరచుగా కోర్చేస్తూ ఉంటారు చాలా మంచి మంత్రం ఈ మంత్రంలో రెండు అంశాలు చెప్తున్నారు స్వయంభూ అంటే పరమాత్మ స్వయం పరమాత్మని స్వయంభూ అని ఎందుకంటారంటే మిగిలిన సర్వమును పరమాత్మ సృష్టిస్తాడు కాబట్టి పరమాత్మ తాను స్వయంగా నిలిచి ఉంటాడు ఆయన స్వయంగా ఉంటాడు స్వయం భవతి ఇది స్వయంభూ కాబట్టి ఆయన స్వయం సిద్ధ ఆ పరమాత్మ ఆయన ఏం చేశాడంటే పాడు చేసి పెట్టినాడు వియతృణత హింసించి పెట్టినాడు విశేషముగా తృణ అంటే హింస వి అంటే విశేషముగా చెడగొట్టి పెట్టినాడు వేటిని కాని ఇంద్రియములను సాధారణంగా ఏదైనా పరిస్థితి చెడబో చెడిపోయింది అనుకోండి తెలుగులో స్వామితో ఉంటుంది దేవుడు దీన్ని పాడు చేసి పెట్టినాడు అని దేవుడు దేవుడు మీద వాడేస్తాం అలాంటి వాక్యమైనది ఈ పరమాత్మ ఉన్నాడే స్వయంభూవో అయితే ఆ బ్రహ్మదేవుడు ఆయన ఇంద్రియములను నాశనం చేసినాడు జోతురు నాతో ఎలా నాశనం చేని అంటే ఇంద్రియములు ఖాంటే ఇంద్రియం ఖాంటే ఇంద్రియం ఎందుకు అవుతుందంటే ప్రతి ఇంద్రియము ఒక ఛద్రము రూపంగా ఉంటుంది ఆకాశము అంటే ఛద్రము ఖాళీ చిల్లు కళ్ళు ఉన్నాయనుకోండి అదో చిల్లు చెవులు అదొక చిల్లు అలాగే ఇవన్నీ ఛద్రములు కాబట్టి ఇంద్రియములకు ఖా అని పేరు ఖాని ఖమ్ ఖే సో ఇంద్రియములు అవి వాటిని ఎలా పాడు చేశాడు ఏం బాగానే ఉంది కదా కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి ఏం పాడు చేశాడేమిటి ఏం పాడు చేశాడు పరాంచి ఇగో మీకు అంచు కనపడింది అక్కడ ప్రత్యంచి శబ్దం ఎలా ఉంటుందంటే మీరు చెప్తే చెప్పు చకారాంతన పుంసకలింగి పరాంచి అది ప్రథమావి ప్రథమావి దీర్ఘం పెడితే ద్వితీయ ద్వివచనం హరస్వం అయితే బహువచనం పరాంచి సో ఈ ఇంద్రియములను పరాంచి బయటకు పోయే పోయేవిగా తయారు చేసినాడు చేసి ఆ విధంగా ఆ దేవుడు ఏం చేశాడంటే ఇంద్రియములను చెడగొట్టి పెట్టినాడు వీడు కన్నులు ఉంటున్నాయి ఆ కన్నుతో ఎంతసేపు బయటకు చూస్తూ ఉంటాడు అంటాడు ఆ దేవుడు ఈ కన్నుని చెడగొట్టినాడు ఎందుకని అది ఎప్పుడు బయటకు చూసి ఇట్లా ఈ కన్ను బయటకు చూస్తుంది తప్ప లోపలికి చూడటం పరాంచి కాని వ్యతృణస్వయంభూ దేవుడెవరు అలా చెడగొట్టి పెడితే మరి ఇంద్రియాలు ఏం చేస్తాయి తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ ఇగో పరాంగ్ పశ్యతి పరాంగ్ పరాకే పరాంగవుతుంది సో దానికి ఏదో సూత్రం ఉంది పరాక్కే పరాకి కాకి సంబంధంగా ఉన్న అనునాశిక ఏమిటి పరాంగ్ కఖ బహుశా శబ్దం కూడా నేను పరాక్ అని చెప్పాను పరాంగై ఉంటుంది పరాంగ్ పరాంచి పరాంచి ఓసారి చెప్తే సో ఆ పరాంచి పరాంగై ఉంటుంది పరాంగు పరాక్ రెండు రూపాలు ఉన్నాయో చూడాలి సో కాబట్టి సో వాట్ హీ డిడ్ తస్మాత్ పరాంగ్ పశ్యతి ఎంతసేపు బయటికి ప్రసరించి బయట చూస్తాయే తప్ప ఇంద్రియములు చెవులు బయట నుండే శబ్దాలని పశితే అంటే జానాతి బయట నుండే శబ్దాలని తెలుసుకుంటాయి ముక్కు బయట నుండే గంధాన్ని తెలుసుకుంటుంది ఈ విధంగా బాహ్య ప్రవృత్తే తప్ప మూమెంటు నాంతరాత్మన్ అంతహత్మన్ ఆత్మన్ అంటే సప్తమే విభక్తి లోపించింది అక్కడ ఆత్మన్ అంటే ఆత్మని అని అర్థం లోపల తన స్వరూపమునందు ఈ ఇంద్రియములు చూడదు కన్ను బయట ఉన్నదాన్ని చూస్తుంది తప్ప కన్ను వెనక్కాల ఏముందో చూస్తుందా కన్ను చూడదు మనస్సు కూడా బయట ఉన్న వాళ్ళని మననం చేస్తుంది తప్ప మనస్సు మూలల్లో ఏముందో మనస్సు పట్టుకుంటుందా పట్టుకోలేదు అవి పట్టుకోలేవు ఎందుకంటే దేవుడే వాటిని అలాగా చెడగొట్టి పెట్టినాడు ఓకే అది మొదటి వాక్యం బహిర్ముఖ దృష్టిని చెప్పే వాక్యం నేను కొంచెం విస్తారంగా చెప్తున్నా సో You get it the యూ గెటెడ్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ ధేరీ దాష్యం చాలా గంభీరంగా ఉంటున్నాయి చాలా విషయాలు ఉంటాయి భాష్యంలో కాబట్టి తస్మాత్ పరాంగ్ పశ్చిటి నా అంతరాత్మ ఇప్పుడు ఒకడు వస్తాడు కశ్చిత్ ఒకడు కశ్చిత్ అనే పదాన్ని బాగా వ్యాఖ్యానం చేస్తాడు గీతలో కశ్చిత్ అనే మాట ఉన్నది మనుష్యానం సహస్రేషు కశ్చిద్తీ సిద్ధయే అది కశ్చిత్ అంటే వేలాది మను మనుష్యుల్లో ఒకడు సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తాడు యతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వ ఇప్పుడు ప్రతి సంవత్సరం హృషికేశులు శివరాత్రి నాడు వెయ్యి మంది తన సన్యాసం పుచ్చుకుంటారు అన్ని ఆశ్రమాలు కలిపి దీంట్లో ఆత్మస్వరూపనిష్ట గల వాళ్ళు ఎంతమంది తేలుతారండి మీకు ఆ వెయ్యి మందిలో ఇద్దరూ ముగ్గురు తేలుతారు మిగతా వాళ్ళందరూ కొంతమంది హఠయోగానికి పోతారు కొంతమంది ఆ వశిష్ట గుహకెళ్ళి కుండలన్నీని పైకి లేపే ప్రయత్నంలో పడతారు ఏమిటి లేపుతాడు పైకి కొండల నేను లేపడానికి ఇలాంటి దాంట్లో పడతాడు ఇంకొకడు అదేవిటేదో సిద్ధిని సంపాదించడానికి పోతాడు అంతే తప్ప అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు శంకర భగవత్పాదులు ఉపనిషత్తులలో ఏం చెప్పినా అది తెలుసుకొచ్చు దానికి ఎంత ఈ కుండల నేను ఇవన్నీ ఇల్లు పాటలు ఉండవు చాలా సింపుల్గా ఉంటుంది ఆ పని చేయరు ఇగో ఇలాంటివన్నీ లేకపోతే శిష్యుల్ని పోగేసుకుని తీర్థయాత్రలు చేయిస్తానంటూ వెళ్ళారు మీ అందరి చేత లలితా సహస్రనామ పారాయణలు చేపిస్తాను అని నోట్బుక్లు ఇచ్చి మీరు టిక్ మార్క్ పెట్టుకుంటూ ఉండండి మనం ఒక కోటి పారాయణ అయిన తర్వాత మూడు లక్షలు కుంకుమ పూజ చేద్దాము అంటే ఏదో మొదలు పెడతారు సంథింగ్ దాట్ దేట్ అంతే తప్ప ఆత్మనిష్ఠులమై ఉందాము అనే ఆలోచన చాలా తక్కువ వస్తుంది అది కచ్చిత కశ్చిత్ అంటే అంత అర్థం అవుతుంది అంధేనై నియమాన యథాంధ అది చెప్పాలంటే తెలుసున్నవాడు అయితే చెప్తాడు కానీ వాడే ఆ మార్గంలో ఉంటే వీడికేం చెప్తాడు ఈ ప్రవాహం అలా పోతూ ఉంటుంది ఇప్పుడు ఓ స్వామి ఉన్నారు ఆ స్వామి ఏం బోధి ఏమి నేర్పుతున్నాడు పిల్లలు వాళ్ళకి నేర్పితేటంటే ఆ విష్ణువు యొక్క విగ్రహానికి విగ్రహారాధన చేస్తూ ఉంటారు పూజాధిం మంచిది ఆ విగ్రహానికి మాలని వేయాలి మాల వేయాలంటే ఎలా వెయ్యాలో తెలిసిన అలా తీసుకెళ్ళి కళ్ళు మూసుకుని అండం పెట్టి ప్రార్థన చేసి మాల వేయడం కాదు అక్కడ విష్ణు విగ్రహం ఉంటే వంద గజాలు వెనక వంద అడుగులు వెనక్కలు మొదలు పెట్టాలి ఇలా ఇలా డ్యాన్స్ చేస్తూ వెళ్ళి మాల వేయాలి అది నేర్పిస్తున్నాడు పిల్లలకి పిల్లలకి రామశబ్దము కొంత భూధాపు అవి ఈ మాల వేసి డ్యాన్స్ ఎందుకండి మాల వేయడానికి డ్యాన్స్ ఎందుకు అది మరి ఆయన నేర్పిస్తున్నది అది వీళ్ళు అది నేర్చుకుంటున్నాడు వీడు ఒకటి నాకు తగిలేడు మాల ఇలా ఏమిట్రా చేస్తున్నావున్నాను అంటే మాల వేస్తాను మాల వే ఈ ఇళ్ళు ఇన్ని వంకరలు ఎందుకు పోతున్నావు మాల వేయడానికి వేయి సరిగ్గా వేయి కాబట్టి మేము అలాగే నేర్చుకున్నాం చూడు ఈ వేషాలు వేయికి మామూలుగా వేయి మాల కాబట్టి జనం అలా నేర్పుతూ ఉంటారంటే పిల్లలకి డ్యాన్స్లోవి నేర్పుతారు రామశబ్దం నేర్పద్దు వాళ్ళకి భూధాతువు నేర్పడ్దు చక్కగా ఉచారణి నేర్పద్దు కాబట్టి లోకాన్ని మనం ఏం చెప్తాం సో కచ్చిత్ ఎవడో ఒకడు వస్తాడు ధీర చాలా ఖరేజీ స్పెర్శం రెండోది చెప్పినంత తేలిక కాదు సాధ్య సాధన సంబంధ రూపమైన సంసారము ఎడల విరక్తి కలిగి ఉండుట అంటే వాడి ఎంత కలేజా అంటారా ఎంత కళేజ ఉండాలండి వాడికి కరేజ్ కలేజాను కరేజీ కరస్పాండింగ్ ఉన్నాయో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదే సో ఎంత కరేజ్ ఉండాలి వాడికి అంటే ఏమిటి ఆ మనకు కావాల్సిన ధనం మనకే వస్తుంది ఈ ధనాన్ని వెనకాల మనం పడక్కర్లేదు అని మాట అనాలంటే వాడు ఎంత కరేజ్ ఉండాలి ఆ ఏది దొరికితే అది తిన్నావో ఈ దీంట్లో పెద్ద విషయం ఏమి ఉంది అని అనాలంటే ఎంత కరేజ్ ఉండాలి ఆ సంసారం రాగాన్ని మనం పెట్టుకుంటే అది మనల్ని భయభీతుల్ని చేసేస్తుంది మనకున్న ఉత్సాహాన్ని చంపేస్తుంది భయాన్ని భయాన్ని నింపేస్తుంది అలా భయపడుతో ఎవడనుగ్రహం మనకి లభిస్తుందో లభించదో అని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి కరేజెస్గా ఉండద్దా ఎంత కరేజ్ ఉండాలంటే రాజులు మహారాజులు ఆయే గయే మన మాకేమీ సంబంధం లేదా అంటారు అన్నట్టుగా ఉండాలి ఓ మహాత్మును ఉండి వారు ఆయనకి అయా మహాత్మా మిమ్మల్ని దర్శిద్దామని ఆయన ఎవరో వస్తున్నారండి ఎవరు ఆయన అంటే ఈ ఊరు పెద్ద పెద్ద సేటండి ఆయన ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నారని వస్తున్నారు అంటే అలాగే ఆయన గబగోబా భుజం మీద కండు వేసుకుని నుంచి వెళ్ళిపోతాడు అయ్యో ఆయన మిమ్మల్ని వద్దు ఎందుకంటే ఈ సేటిజీ వెనకాల మనం పడ్డామంటే వాళ్ళ వాళ్ళను భరించిపోయి మనల్ని కూడా ఆ సంసారంలోకి దింపుతారు పొలిటీషియన్స్తో భుజ భుజాలు రాస్తుంటే మీకు ఏం లభిస్తుంది సినిమా వాళ్ళతోటి భుజ భుజాలు రాసుకుంటే మీరే వాట్ ఈజ్ దట్ యు గెట్ యు డోంట్ గెట్ ఎనీథింగ్ వర్త్ వై సో యూ షుడ్ బి ఏబుల్ టు సే నో టు ఆల్ దాట్ కశ్చిత్ ధీర అటువంటి ధీరుడు ఏం చేస్తాడంటే ఐక్షత్ చూస్తాడు వాడు దర్శిస్తాడు ఐక్షతంటే చూచను ఇప్పుడు వేదమంత్రాల్లో భూత భూతకాలాన్ని వర్తమాన కాలంలో మార్చుకోవాలి అది ఒక రూల్ అది ఐక్యంటే ఈక్షతే అని అర్థం ఈ క్షత అది క్షతి సో వాడు ప్రత్యేకాత్మను దర్శిస్తాడు వాడు ప్రత్యేక్ లోపలికి పరాక్ కాదు ప్రత్యేక ప్రత్యేకాత్మానమై క్షత్ ఎలాగా ఆవృత్త చక్షుః అంటే చూపు బయటికి ప్రసరించే చూపును లోపలికి ప్రసరింపజేస్తాడు అంటే అర్థమైతే కళ్ళు మూసుకుంటాడు ధ్యానంలో కూర్చుంటాడు ఎదురుకుండా ఏముందో చూస్తూ ఉండడం కాదు కొంతమంది ఏం చేస్తారంటే కిటికీ దగ్గర కూర్చో వేసి రోడ్డు మీద ఇట్నుంచి అటు వెళ్తున్నది అట్లనే అక్కడ బైల్డైన్ చేస్తాడు మొన్నాడు కనపడినప్పుడు ఏమో నన్ను తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నువ్వు అటువైపు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మార్కెట్కి వెళ్ళావా ఏమి అంటే అవునండి మార్కెట్కి వెళ్ళాను ఎవరు తీసుకొచ్చేవా మార్కెట్ నుంచి అది ఇటువంటి ఇది బహిర్ముఖ దృష్టి ఆవృత్తచక్షుహు కళ్ళు మోసమే తన స్వరూపంలో నిలిచి ఉన్నాడు విపశన అంటారు దీన్నే మెడిటేషన్ అలాగడం మూసుకోవడము ఆ సెన్సేషన్స్ అని వాచ్ చేయటం వాచ్ చేస్తే ఏమొస్తుంది సెన్సేషన్స్ అని వాచ్ చేస్తే ఏమీ అక్కర్లేని వాడు కావాడు వాడికి ఏమొస్తుంది రెస్ట్ ఉండదు వాచ్ చేయటమే అంతే తన స్వరూపంలో నిలబడి ఉంటాడు సో మైండ్ని వాచ్ చేయటం శ్వాసని వాచ్ చేయటం విమర్శన ఆవృత్తచక్షు ఎందుకని వీడికి కోరికలు అంటే మిగతా కోరికలు వీడికి అక్కర్లేదు వీడికి ఒక్కటే కోరిక అమృతత్వం ఇచ్చి వాడి కోరిక ఏమిటంటే ఇమ్మోర్టాలిటీ అనగా ఆత్మస్వరూపము తెలిసి మోక్షమును పొందుట అనే కోరిక గలవాడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే ఆయన మూడు గతులను పొందే జీవులను చెప్పారు నాలుగవ మార్గంలో నడిచే జీవుడు గురించి చెప్తున్నారు వాడు అటువంటి ప్రవాహంలో ఉంటాడు ఇంకా ముండకం కూడా చెప్పింది ఇదే అభిప్రాయాన్ని ఎలాగా పరీక్ష్యోకాన్ కర్మితాన్ బ్రామణో నిర్వేదయాస్ తద్విజ్ఞానాే సమిపా శ్రోత్రియ బ్రహ్మనిష్టం ఈ మంత్రం కూడా మనం చదివినామో అయినా ఇంకొకసారి గుర్తు చేస్తాను పరీక్ష పరీక్ష చేయాలి దేన్ని పరీక్ష చేయాలి లోకాన్ని లోకశబ్దానికి మూడు అర్థాలు ఉంటాయి లోక మీరు ఎప్పుడూ కూడా సందర్భాన్ని బట్టి పోతూ ఉండాలి స్వర్గలోకము భూలోకము అలాంటి ఒక అర్థం ప్రసిద్ధమైన అర్థం అందరికీ తెలుసున్న అర్థమేది రెండవ అర్థము లోక మనుష్య మనుష్యులు మీరు స్వర్గలోకాన్ని ఏం పరీక్ష చేస్తారు అయితే శాస్త్రజెత్తిన మాటనే తెలుసుకుంటారు చుట్టూ ఉండే మనుష్యుల్ని పరీక్ష చేయాలి చుట్టూ ఉండే మనుషుల్ని పరీక్ష చేయడం అంటే దాంట్లో చిన్న కాషన్ ఉందండి ఇట్స్ ఎ కాషన్ ఆల్సోటెంట్ ఇంపార్టెంట్ గైడెన్స్ మానవ సమాజాన్ని తెలుసుకుంటూ ఉండాలి పరిశీలిస్తూ ఉండాలి ఎలా పరిశీలించాలో తెలుసునండి నాన్ ఈగోయిక్ సెంటర్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి పరీక్షించాలి తన దగ్గర ఒక ఇప్పుడు నేను ఎలాగో ఎలా చేయకూడదు చెప్తా నేను వ్యాకరణ పండితుడను వీళ్ళకి వ్యాకరణం రాదు శుద్ధంగా సాధు సాధుశుద్ధ ప్రయోగం వీళ్ళు ఎరగరు వీళ్ళు మూర్ఖులు అని ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటారు బాగా మాట్లాడుతున్నాడు ఎవడు తప్పుగా మాట్లాడుతున్నాడు పరిశీలిస్తూ అది ఏమిటంటే దీజ్ అని ఇగోయిక్ సెంటర్ ఆ సెంటర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు అదే ఒక పరిశీలన ఇంకో పరిశీలన ఉంటుంది అదేమిటంటే నేను అనే అహంకారం ఉండదు జ్ఞానం ఉంటుంది తప్ప అహంకారం ఉండదు మీరు చూస్తూ ఉంటారు దీన్ని మీకు నేను దృష్టాంతం చెప్తాను అంటే హ్యూమన్ సైకాలజీ అన్నది ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్ అది వేదాంతం మెయిన్ ఫోర్త్ అదే అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు మీరు ప్రూఫ్ రీడింగ్ చేస్తారు ప్రూఫ్ రీడింగ్ అన్నదాన్ని రంధ్రాన్వేషణ అని అనకూడదు తప్పు ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేసేప్పుడు మీరు ఎవరినైనా తప్పులు పడుతున్నారా ఎవరిని తప్పులు పట్టం లేదు డాక్యుమెంట్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రొసీడ్ అవుతున్నారు తప్ప ఎవరిని తప్పులు పట్టట్లేదు వాళ్ళ తప్పులే టైప్ చేస్తారు మనం డాక్యుమెంట్ శుద్ధి కోసం దాన్ని ప్రూఫ్ రీడింగ్ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అంటున్నప్పుడు దెర్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ ఆ అబ్జర్వేషన్లో ఈగో ఉండదు ఎందుకు ఉండదు బికాస్ దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ డచ్ యువర్ పాయింట్ అవుట్ అదే మీరు ఒకడు పని చేస్తున్నాడు అనుకోండి మీరు వాడికి జీతం ఇచ్చి పని చేస్తున్నారనుకోండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాడిని వాడు తప్పు చేస్తుంటే అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ బట్ దెన్ సపోజ్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ హీజ్ మిస్టేక్ అప్పుడు దాన్ని ఏమంటారు రంధ్రాన్వేషణ అంటారు కాబట్టి ప్రూఫ్ రీడింగ్ చేసినట్టుగా మీరు లోకాన్ని పరీక్షించాలి వాళ్ళ రంధ్రాలను అన్వేషిస్తున్నట్టుగా కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా చూడండి లోకంలో ఈ ధనవంతులు ఉన్నారే నేను వాళ్ళని పరిశీలన చేసి మీకు మాట చెప్తాను చెప్తాను మీకు దృష్టాంతం కోసం చెప్తాను ఈ డబ్బుని వాళ్ళు ఉన్నారే ఆ డబ్బుని అవసరాన్ని మించి పోగేస్తారు మొట్టమొదటి ఇప్పుడు పది కోట్లు ఉంటే సరిపడుతుంది కదా ఏడు ఏడు తరాల వరకు పది కోట్లు సరిపడుతుంది వీడు వెయ్యి కోట్లు సంపాదిస్తాడు సంపాదించి దాన్ని డబ్బులు చేసే ప్రయత్నంలో ఉంటాడు సో ఈ ధనవంతుల యొక్క లక్షణం అది వాళ్ళు ఏమనుకుంటారంటే ధనముతో సకల సంపదలను సకల సుఖములను పొందవచ్చును అనుకుంటారు వాళ్ళకి అర్థం కాని సంగతి ఏమిటంటే మీరు ధనంతో సుఖ సాధనాన్ని సంప పొందగలుగుతారే తప్ప సుఖాన్ని పొందలేరు ధనంతో మందు కొనుక్కోగలుగుతారే తప్ప ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు ధనంతో సుఖ సాధనాలని కొనగలరే కానీ సుఖాన్ని కొనలేరు ధనంతో విశాలమైన గృహాన్ని కొనగలుగుతారే కానీ హృదయంలో వైశాల్యాన్ని కొనలేరు అసలు మీకు ఏది కావాలో అది ధనంతో మీరు కొననేలేరు మీరు ధనంతో కొనగలగలేవేవి మీకు అంతిమంగా ఉపయోగపడేవి కానే కావు అది వాడు తెలుసుకోడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ధనము మరీ పెరిగిపోయినప్పుడు రాజకీయాధికారం కోసం ప్రాపులాడతాడు నెంబర్ త్రీ వాడికి దేవుడు గురించి ఒక ఐడియా ఉంటుంది వాడికి రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇలా అంటారు కదా ఇలా అంటారు బిట్వీన్ కోర్ట్స్ రిచ్ మ్యాన్స్ గాడ్ రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే ఎవరో తెలుసు మంచి ఖరీదైన నైవేద్యాలు పెట్టాలి ఆ గాడ్కి ఒళ్ళంతా బంగారు తాపడం వేయించాలి ఆ గాడు ఉన్నటువంటి గది ఉంటుంది ఆ గదికి గోడలకి బంగారు రేకులు పెట్టాలి పైన గోపురం మీద బంగారం పెట్టాలి ఆ గాడ్కి రోజు కొత్త కంచి పట్టు వస్త్రం తీసుకొచ్చి సమర్పిస్తూ ఉండాలి ఇది రిచ్ మ్యాన్స్ గాడ్ ఇది అర్థమైనా రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే రిచ్ మ్యాన్స్ వరల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్ బోత్ ఆర్ రాంగ్ రిచ్ మ్యాన్స్ వరల్డ్ లో దెర్ ఈస్ నో ట్రూట్ రిచ్ మ్యాన్స్ గాడ్ ఈజ్ ఈక్వల్లీ అన్ ట్రూట్ సో ఇది మీరు పరిశీలించాలి దీంట్లో మనం రిచెస్ వాటిలో ఉండే కరప్షన్లను తెలుసుకుంటున్నాం తప్ప ఎవరో ఒక రిచ్ మ్యాన్ మీద మనం ఏమీ వ్యతిరేకంగా మనం వెళ్ళట్లేదు అలాగే ఈ ఉంటారు ఈ భోగాల్లో పడి వాళ్ళు రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు అది మనం పరిశీలించాలి పరీక్ష లోకా విథౌట్ అని ఇంకో ఇట్ సెంటర్ విథౌట్ అబ్జర్వ్ దీన్ని ఏమంటారంటే అబ్జర్వేషన్ వితౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్ అబ్జర్వర్ ఉండడు అబ్జర్వేషనే ఉంటుంది సమాజాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తే మీరు దండం పెట్టేస్తారు ఏమని ఈ ధనము యొక్క ప్రాకులాట మనకు వద్దు ఈ భోగాల పరుగులు మనకు వద్దు అనోదండం పెట్టేస్తాడు పరీక్ష్యలోకాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ అని రెండు రకాలుగా చెప్పచ్చు బ్రాహ్మణ అంటే సత్వగుణ ప్రధాన సాత్వికుడు అర్థం లేదా బ్రాహ్మణ బ్రహ్మ అంటే వేదము వేదమును శాస్త్రములు అధ్యయనం చేసిన సత్వగుణ సత్వగుణ సాత్వికుడు సాత్వికుడు పరిశీలిస్తాడు లేకపోతే వేదం చదువుకుని వాళ్ళందరి దగ్గర డబ్బులు మన దగ్గర లేదు అని అయా మేము మంత్రం చెప్తాం మీరు వినండి మాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ అలా ఉండిపోతారు ధనవంతుల చేత ఫిలిం నగర్కి వెళ్ళడం అక్కడ వాళ్ళందరూ ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తాం వాళ్ళందరినీ పోగేసి వాళ్ళ చేత యజ్ఞం చేయించడం ఏదో యజ్ఞం సంథింగ్ యజ్ఞం అని పేరు పెట్టడం దానికి ఏమి శాస్త్రము విధి ఏముండదు ఏదో నాలుగైదు అంశాలని పోగేసి యజ్ఞం అన్నాం వాళ్ళకి ఎలాగో తెలియదు ఓ మైకి పెట్టేదో నాలుగు మాట్లాడుతుంటే రెండు హోమాలు చేయించి మీకు అందరికీ శుభమవుతుంది మీ సినిమాలన్నీ బాగా పైకి వస్తాయంటే వాళ్ళు ఇంత మూటగట్టి పడేస్తారు అలా ఉంటుంది కాబట్టి పరీక్ష్య లోకా ఈ మంత్రాన్ని రేపు చూద్దాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి